అందరికి ప్రేజ్ రావచ్చు శుభాభివందలు అందరికి ప్రేజ్ బ్రదర్స్ అందరికీ ఆరాధన ఆరంభించకు ముందు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్దాం ప్రార్థిస్తాం పరిశుద్ధు రఘు తండ్రి కృపా మేడ జీవం గల దేవ ఇస్తు ప్రభావ నీకెంతో నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధి దేవ నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా నా దేవ నా ప్రభ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపచుకున్నారు మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపడిన దేవానికి ఎంతో వందనాలు గొప్ప దేవానికి స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నైనా అనుక్షణం నైనా మీకు దైగల ఆస్తాల కింద ప్రభావ మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు నా దేవా మమ్మల్ని సజ్జీలు పెట్టుకున్నారు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తాన్ని మాకు అనుగ్రించినారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాయినా కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రబలని నీకు నా దేవ నా ప్రభా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నమైనా ఈ సాయంకాల సమయంలో అయినా మరోసారి ప్రభావ మీ పాదసంధికి వచ్చినమైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాలను ప్రభా సరి చేయండి ఎక్కడ బలహీతలు అనే ప్రవ అట్ని కొట్టివేయండి ప్రభావ మీకు బలం మీ యొక్క శక్తిని మాకు నడిపించండి అయినా మీకు నూతనమైన అభిషేకం నడిపించండి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకుని అయినా గొప్ప దేవా నీకు ఎంతో వన్నాాలు వేసాయా మీరు బహు సమీప ఉంది ప్రభ అయినా మేము సిద్ధపడాలా నీకులు మేము నైనా ఒక ప్రయాసంలో మేము ముందు పోలగనా సహాయపడమని ప్రార్థిష్టం ప్రతి ఆటంకాలను కొట్టి వేయండి ప్రవ సంపూర్ణంగా మీకు సమర్పించుకుని మేము ముందు పోలాగానే మీ కృప దైచ్యమని ప్రార్థించడం గొప్ప దేవ రానిపడే మీరు త్వరగా నడిపించండి ఓ దేవానికి ఎంతో వందాలిసయ్యా పాటల ద్వారా మీరు మహింపందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయినా ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దైచ్యం అయినా పరిశుధాత్మ దేవ మా మధ్య సంచరించండి అయినా మమ్మల్ని మీకు ఆత్మ తమ్ములు అభిషేకించండి వాక్య బోతములు నడిపించి బలపరచండి నా దేవా నీకు ఎంతో వందాలేసయ్యా భయంకరమైన కాలంలో మేము కదా ప్రభావ ప్రతి దశలోనైనా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసేట మరి బహు జాగ్రత్త పడి మేము మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా మేము ప్రకటించి అనేకులను సిద్ధపరచలాగినా మీరు ఆకడు ప్రవ్వా నా తండ్రి సంఘాన్ని మేము సిద్ధపరచలాగనా నా దేవా నా తండ్రి మీ కొరకు మేము ఎదురు చూసేవారిలాగా మేము ఉండాలా ప్రవ అయినా అలాంటి ప్రయాసంలో మమ్మల్ని నడిపించండి ప్రవ నీకెంతో వందాలేసయ్యా భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రవ ప్రతి పరిస్థితుల్లో ప్రభావ మేము విశ్వాసంగా మేము ముందు కొనసాగించుకోలే సహాయపడనైనా మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి ప్రభావ ప్రతి దశలోనైనా మీ మీద ఆధారపడి మేము ముందు పోలాగని మీ కృపదించండి అయినా పరిశుధాత్మ దేవ మీ సాయమ కనిగరించండి మీ ఆత్మ ధర్మం నడిపించి ప్రతి చోట మీకోరు శాసన పెట్టుకొని అయినా ఒక ఆరాధన అంతట్లో మీరే మాతో ఉండి మహింపొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ మెయిన్ చంద్రశేఖర్ అన్న పాట పాడతారు ప్రార్థి పాట పాడుకుందని దేవుని శుద్ధించలాగనా ఆకాశవాసులారా యోహోవాన్ని శుద్ధించుడి అన్న పాట ఆకాశవాసులార అంటే లక్ష మందికి సాదృశ్యము ఊజనలారా అంటే గొప్ప జన సమూహానికి సాదృశ్యం ఈ రెండింటికి మధ్యలో దేవదూతలు సహాయకులుగా ఉంటారు మనకు ఆదరణగా ఉంటారు అనేది ఈ వాక్యం ఈ పాట అంశం ఆకాశవాసులార ఏహో అనుతితించుడి ఆకాశ వాసులార ఏనుంచుడి ఉన్నత స్థలముల నివాసులారా. యహో అను స్తీంచుడి అల్లెలు ఉన్నత స్థలముల నివాసులార యహో అను ఆకాశవాసులారా యహువను స్తుతించుడి ఆకాశవాసులారా యహువ అను స్తీంచుడి ఆయన దూతలారామయు ఆయన సైన్యములారా యన దూతలారా మరియు ఆయన సైన్యములారూర్య చంద్ర తారలార యహు వనుతితించుడీ హుయ సూర్య చంద్ర తారలార యహనుంచుడీ ఆకాశవాసులార యో అనుస్తుతించుడి ఆకాశవాసులారా యోహో అనుస్తుతించుడీ సమస్త భూజనులారా మరియు జనముల అధిపతులారా సమస్తూ జనులారా మరియు జనముల అధిపతులారా వృద్ధులు బాలురు యౌవనులార యోహను స్స్తుతించుడి అల్లెలు యై వృద్ధులు బాలురు యౌవనులార యోహోవను స్తీంచుడి ఆకాశవాసులార యోవను స్తీంచుడి ఆకాశ వాసులారా యహోను స్తి చుడి ఉన్నత స్థలముల నివాసులారా యోవాను స్తించ చుడి హన్నత స్థలముల నివాసులారా యహోను స్తి చుడి ఆకాశ వాసులారా స్తుతించుడీ ఆకాశవాసులారా యహోవను అలలు ప్రిజలాడు పప్పు బ్రేదర్ వాక్యం సేవ చేస్తాను ప్రీజన ఓకే సార్ ప్రిజలాడ్ అందరికీ ప్రిజరాడు పప్పు బ్రేదర్ అది వీడియో ఆన్ చేయదు ఆ వీడియో అంటే బయట నేను బయటకు వచ్చిన కొద్ది మా పిల్లల వీడియో చేయండి ఏంటంటే వీడియో చేస్తే ఏంటంటే మనం ఎక్కువ చాలా మంది యూట్యూబ్ లో చూస్తారు అన్నట్టు వాక్యం ఎక్కడెక్కడ వస్తుంది కదా చాలా మంది బలపడతారు కదా అందుకే రికార్డింగ్ పెడితే అంతగా ఇంట్రెస్ట్ చూపిరు కదా అందుకని వీడియో ఉందనుకోండి బాగుంటుందండి నెక్స్ట్ టైం ప్లాన్ చేయండి తప్పకుండా ఇష్ట ప్రభా నీకే వందనాలు ఇష్టప్రభా సన్నిధి వేసుకోబా ఈ సాయంకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు ఇస్త ప్రభావ ఈ వాతావరణాన్ని మీరు అదుపులో ఉంచుకోండి వేసుకోబా ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి అండకాలు జరగడానికి వీల్లేదు నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి రాని బిడ్డలతో మీరు మాట్లాడాలి మేము వాక్యం చెప్పబోతుండగా ఇష్టప్రభా మా వాక్యం ద్వారా మేము జీవించాలా విశ్వాసంగా మేము జీవించాలా నేను కొడిగా నడమ కానీ పడపోకీకి వీళ్ళు నువ్వు గొప్ప కార్యం జరిగించమని ఏసుక్రిస్తు ప్రాణిస్తున్నాము అది అమెన్ అమెన్ మనం వాక్యం చూసుకున్నాము రెండో రాజులు రెండో రాజులు నాలుగో అధ్యాయము రెండో రాజు నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి ఏడు వచనం మనం చూసుకున్నాం ఈ రోజు వాక్యము రెండో రెండో గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనం చదువుతున్నాను అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యని దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అంతట ప్రవక్తల ప్రవక్త కల ఒకని భార్య భార్య అని దాసుడైన నా పెనమిటి చనిపోయేను అతడు యుహవాయందు భక్తిగల వాడే జుండినని నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారున కుమారుడు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోగుటకు వచ్చి ఉన్నాడని ఎలిషకు మొరపెట్టగా ఎలిష నా వదన నీకేమి కావలేను అదే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎలిషతోని సేవ చేసిన ఒక శిష్యును చనిపోవడం వల్ల తాను విధ్వరాలు అయిపోయి తనకి ఇద్దరు కుమారులు తన పేద కుటుంబంలో ఉండడం వల్ల ఆ కుమారులకు వేరే మాకు అప్పు ఇవ్వు లేకుంటే నేను మీ ఇద్దరు కుమారులను తీసుకెళ్ళి మా దగ్గర దాసుల్లాగా పెట్టుకుంటాము అని చెప్పడం వల్ల ఆ విధ్వరాలు బాధతో ఎలిష దగ్గరికి ఒక నమ్మకంతో ఒక ఆశతో వచ్చింది తన బాధని ఎలిషని చెప్పనీకి వచ్చింది ఎందుకంటే ఎలిష చాలా పెద్ద ప్రవక్త ఆయన చేసే కాలాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈ రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము రాసింది ఎవరంటే ఇరిమియా ఇరిమియా రాసిన అనమాట అని అందరికి ఆ విషయం అయితే ఇందులో వాక్యం ఏముందంటే మనకి రెండో వర్షంలో నేను చదువుతాను ఎలిష నా వల్ల నీకేమి కాదను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియదు చెప్పుమా నేను నీ దాసులైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది వెళ్ళు ఆమె మా ఇంట్లో ఒక కుండ ఉన్నది ఏ కుండు ఉన్నది అంటే నూనె కుండు ఉన్నది అది అంటే మనకు అందరూ తెలుసు నూన అంటే ఏంది పరిశుద్ధాత్మ కుండ అంటే ఆత్మీయంగా ఆలోచించారంటే నూనె అంటే దేవులు ఒక పరిశుద్ధాత్మ కుండ అంటే కాలి కుండలా ఉండకుండా పొంగి పొర్లి పంటే ఈ వాక్యము ఏ విధంగా చూస్తుందంటే వాళ్ళ ఇంట్లో కుండ ఉంది అందులో కొద్దిగానే నూనె ఉంది అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట అయితే ఎలిసి ఏమంటుందంటే ఆమెని నూనె నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమీ లేదు లేదనేను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ దొరకగలిగిన వంటి పాత్ర అన్నింటినీ ఎరువు తెచ్చుకున్నాము అంటే నీ చుట్టుపక్కల కుండా అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎరువు అంటే రెంట్కి తెచ్చుకోమనడము అంటే రెంట్ కానీ వాళ్ళ మీద అడుగు మనం కానీ అంటున్నాడు ఎందుకంటే ఆ విధంగా ఎలిష ఎందుకంటుందంటే ఏదో ఒక దేవుని కార్యం చేయబోతున్నాడు కానీ ఆమె ఎలిషకి ప్రశ్నలు ఇస్తలేదు నువ్వు ఎందుకు ఇట్లా అడుగుతున్నావు కుండ వాళ్ళతో ఏందని కానీ ఆమెకు ఆశ ఉంది ఏం ఆశ ఉందంటే ఎలిష ఏదో ఒకటి చేస్తాడు నా కుటుంబానికి ఏదో ఒకటి చేస్తున్నాడు ఆమె మనుషులు నమ్ముతలేదు సారీ ఒక ప్రవక్తను నమ్ముతుంది ఎందుకంటే ప్రవక్త చేస్తాడు అని నమ్ముతుంది ఎందుకు నమ్ముతుందంటే ఎలిష చేసిన కార్యాలు వాళ్ళ భర్త చూసిండు కుటుంబానికి చెప్పడము ఈ కుటుంబం కూడా దేవుని దృష్టికి మంచికి మంచిగుంది కాబట్టి దేవుడు ఈ కుటుంబాన్ని ఎలిష ధర వాడుకుంటున్నాడు అయితే అప్పుడు ఎన్ని చేయమంటుందంటే అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దుర్కగైన వట్టి పాత్ర అన్నిటినీ ఎరువు తెచ్చుకున్నాము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి నువ్వు సీక్రెట్ గా తలుపులు మూసేసి దేవుని కార్యం సీక్రెట్ గా చేయాలా ప్రార్థనా జీవితం కానీ బైబుల్ చదవడం కానీ ఏదైనా కానీ దేవుడు ప్రతిదీ సీక్రెట్ గా చేయమంటాడు పది మందిలో చేయొద్దంటాడు ఎందుకంటే ఆయన కార్యం నీకే తెలవాలా ఆయనకే తెలవాలా అనేది అప్పుడును నీవును నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో నూన పోసి నిండినవి యొక్క తట్టును ఆమెతో సెలవీయక ఆమె చెప్పంగా ఏం చేసిందప్పుడు ఐదో వశంలో ఆమె అతని ఎద్ద నుండి పోయి తనను కుమారుణ లోపల నుండి తలుపులు మూసి కుబరలు తెచ్చిన పాత్రలో నూనె పోసెను ఆ పాత్ర నిండెను తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడి వాడు మరేమీయు లేవని చెప్పాను అంతలోనే నూనె నిలిచిపోయాను అదే లూయ దేవుడు ఇక్కడ కార్యం ఏం చేస్తుందంటే కుండలో కొద్దిగానే నూనె ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న దాకా అన్ని పాత్రలు ఎన్ని పాత్రలు తెచ్చినా మనకు తెలియదు అంటే ఆత్మీయంగా అన్ని కుండలు ఖాళీ కుండలలో ఈమె నూనె పూస్తున్నా కొద్ది కుండలన్నీ నిండిపోయినాయి అంటే ఆత్మీయ జీవితం ఏంటంటే నూనొక పరిశుద్ధాత్మ కుండ అంటే కాళీ కుండ అంటే కుండలాంటి జీవితం మనం ఉన్నాం అంటే మన దగ్గర ఏమీ లేదు కానీ ఎబిషధార ఆ కుండలలో నూనె వస్తున్నట్టే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే దేవుడు నమ్మలేని బిడ్డలు ఎంతో మంది ఉండండి వాళ్ళ జీవితాల్లో దేవుని సువార్త లేదు నిజమైన దేవడం తెలియకపోతున్నారు అలాంటి జీవితాల్లో మనం పోయి ఆ ఖాళీ ఉన్న హృదయంలో దేవుని వాక్యాన్ని నింపి పొంగి పొల్లించాలన్నమాట అది వాక్యంగా నేను చెప్పాల్సి తెలుసుకుంటున్నాను అయితే మేము ఏం చేస్తుందంటే ఏడో వస్తుందో ఆమె దైవజుడన అతని ఎద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మెను నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుడని ఆమెతో చెప్పాను అదే అప్పుడు ఎలిష ఏమంటుందంటే ఆ నూనె ఇవి మళ్ళీ ఏం చేస్తుందంటే ఎలిష దగ్గరికి వెళ్తుంది ఎలీష దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట ఎలిష ఇతను చెప్పినట్టు నేను చేసిన నా ఉన్న కుండలన్నీ నిండిపోయినాయి మొత్తం నిండిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా అంటే నెక్స్ట్ ఏమంటుందంటే ఎలిష నువ్వు వెళ్ళి ఆ కుండలో ఉన్న నూనె అన్ని అమ్మేసి అమ్మిన డబ్బులతోని అప్పులు కట్టుకొని తర్వాత అదే విధంగా ప్రోత్సహం చేసుకుంటే నీ కుటుంబాన్ని బ్రతికించుకో అంటే ఆత్మీయం ఏంటంటే నూనె అంటే పరిశుద్ధాత్మ అంటే మన జీవితంలో దేవుని ఒక ఆత్మని మనం మన మనసులో పెట్టుకొని మన దగ్గర నిజమైన దేవుణ్ణి మన జీవితంలో జీవించాలంటే దీపంలాగా పెరుగుతూ ఉండాలా అదే చాలా మంది చాలా మంది లోకంలో దేవుని నమ్మకుండా బిడ్డలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త చెప్పాలా అంటే వాళ్ళ హృదయం ఖాళీ కుండలాగా దేవుని యొక్క సువార్త లేకుండా కాలి కుండలాగుంది అయితే నువ్వు ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ ఉదయంలో దేవుని గురించి చెప్తావో నీ యొక్క ప్రేమ విధేత కలిగి చెప్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని నీ ప్రార్థన ద్వారా నీ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు వాళ్ళని నీ ద్వారా తరలోక రాజ్యానికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి నిజమైన దేవుడిని తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళు ఎప్పుడైతే నిజమైన దేవుడిని తెలుసుకుంటారో అప్పుడు లోకాన్సానాలు జీవించరు దేవునాసనాలు జీవించరు దేవునికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి దేవుని సన్నిలో ముఖాలు ఉండాల నెక్స్ట్ వాక్యం ఏంటంటే నెక్స్ట్ వాక్యము ఎలిష చేసిన కార్యాలలో ఆరో అధ్యాయము రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాలు మనం చూసుకున్నాము అంతటా ప్రవక్తల శిష్యులు ఎలిష యుద్ధకు వచ్చి ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగానున్నది నేను చదివేది రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను ఇది దేవుని యొక్క విశ్వాసానికి ప్రతిదానికి ఉందండి అంటే ఎలిష చేసిన కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు ఏ విధంగా ఉండేదానికి ఈ వాక్యం చెప్తున్నా ఫస్ట్ ఎప్పుస్ ఎలిష ఏం చేసిండంటే ఒక విద్వరాలు కుటుంబాన్ని దేవుని ద్వారా ఆ కుటుంబానికి మేలు కలిగించిండు తల విద్వరాలుకున్న కుమారుడు బాలిసలాగా జీవించకుండా దేవుని సన్నిధిలో జీవించడానికి ఒక దారి చూపించిండు ఎలిష ఒక ప్రార్థన మహిమ దారి రెండోది ఏంటంటే అంతటా ప్రవక్తలు శిష్యులు ఎలుష వచ్చి ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ శైలమైతే మేము ఏడుదాను నదికి పోయి తల యొక్క అచ్చట నుండి తెచ్చుకొని మరి చోట నివాసము కట్టుకుందామని మనివి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్వం ఇచ్చును అంటే ఎలిష జీవించే కొంతమంది శిష్యుల్లాగా వాళ్ళు ఉన్న ప్రదేశాలు ఇరుకుగా ఉన్నాడంటే వాళ్ళు ఉండే గుడిషలు కానీ అవన్నీ చిన్నగా మేము ఏడుదా నది వైపు వెళ్ళి కొన్ని చెట్టలు చెట్టు కొమ్మలు కొట్టుకొని గుడిసనో ఏదో కట్టుకుంటామని ఎలిష దగ్గర రావడం వల్ల ఎలిష సరే మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తాడు అయితే మూడో వచనంలో ఒకడు దయదాచి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కూరగా అతడును వచ్చేదని చెప్పాను అయితే ఎలిష దాసులతోని ఎలిష కూడా వెళ్తారనమాట వారితో కూడా పోయి వారు ఏడుదానులకు వచ్చి మావులో నరుకుచుండను అంటే అక్కడ ఏదో కట్టడం నరుకుతుంటే ఒకడు దూలము నరుకుచుండగా గొడ్డలి ఉండి నీటిలో పడిపోగా వాడు అయ్యా నా ఏదైనా వాడ అది ఎరువు తెచ్చినది మొర పెట్టెను అయితే వాడు గొడ్డలితో నరుకుతుంటే ఆ గొడ్డలి నదిలో పడిపోయింది అనమాట అయితే వాడు భయపడి ఎలుష దగ్గరికి వెళ్ళి అయ్యా నా ఏదైనా వాడని నేను రెంట్కి తెచ్చుకున్న గొడ్డలి నీళ్ళకి నీళ్ళలో పడిపోయింది అంటుంది అప్పుడు ఆరోపించడంలో ఆ దైవజడు అది ఎక్కడ పడను అడిగాను వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కుమ్మ నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తినను అది గొడ్డలి లోపడడం గొడ్డలి నది లోపలు ఉన్నది చిన్న కట్టముక్క పైకే నేస్తే గొడ్డలు వచ్చింది అసలు కట్టముక్క ఏంది లోపడబోదు కానీ లోపడబోయి బరువైన గొడ్డలికి పైకి తెచ్చింది అంటే దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి మీరు చూడండి గొడ్డలి అంటే తీర్పు నీళ్ళంటే దేవుని యొక్క వాక్యము దానికి సాదృష్టమాట అంటే దేవుడు మన జీవితంలో తీర్పు తీరుస్తాడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు అంటే మనం తన దేవుని సన్నిధిలో జీవించడంలో ప్రార్థన జీవించంలో కానీ విశ్వాస జీవించంలో కానీ క్షమించి జీవించంలో కానీ మనం జీవిస్తే దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే గొడ్డగా తీర్పు తీరుస్తున్నాడు అనమాట అంటే మనం మనం చేసే ప్రతి కార్యాలలో దేక తీర్పు అనేది ఉంటుంది అది మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు అంటే దేవుడు ఎలిషన్ ఎంత గొప్పగా వాడుకున్నాడు ప్రతి విషయంలో ఎలిషన్ దేవుడు వాడుకోబోతున్నాడు అనమాట అయితే ఇంకో వాక్యం చేసుకుందాం సేమ్ ఇదే రెండో రాజుల గ్రంథంలో ఇరవై అధ్యాయంలో ఉన్నది ఇది దీని గురించి అంటే ప్రార్థనా జీవితం మనం ప్రార్థన చేసే కొన్ని కార్యాలు తొందరగా అయిపోతాయి ఆ కొన్ని తొందరగా కార్యాలు ఈ వాక్యం ద్వారా మనం చూసుకుందాము రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయంలో ఒకటి నుండి ఒకటే అధ్యాయం నుండి ఆరు వర్షాలు మనం చూసుకుందాం అనమాట ఆ దినములో హిచ్కి మరణకరమైన రోగము కలగాక హిచ్కి అనేది రాజు అనమాట ఆయన ఆ దినములో పిచిక మరణకరణ రోగం కలగదా ఆమోజు కుమారుడను ప్రవక్త అయిన ఏషుయా అతని ఎద్దకి వచ్చి నీవు మరణావుచున్నావు ఏషుయా వచ్చిందంట ఆమోజు కుమారుడు కుమారుడు ప్రవక్త అయిన ఏషియా అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకో చెక్క పెట్టుకోను అని యుహోవా సెలవిచ్చుచున్న చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకున్నాను అది లియా అయితే ఇచిక రాజుకు ఒక రోగం వచ్చింది అంటే అది క్యాన్సర్ రోగం ఏమో తెలియదు అయితే ఏషియా ప్రవక్త అంటే దేవుడు కొన్ని ప్రవక్తలని ఎన్నుకున్నాడు అనమాట అందులో ఏషియా ఒక అయితే ఏషియాతో దేవుడు మాట్లాడిపిస్తున్నా అనమాట నువ్వు వెళ్ళి ఇచిక దగ్గరకి వెళ్ళి చెప్పు ఏమని చెప్పమంటే ఆ దినంలో ఇష్కేకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడను ప్రవక్త అయిన ఏషియా అతని ఎద్దకు వచ్చి నీవు మరణం బ్రతుకవు గనుకా నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకున్నాము అని యువవా సెలవిచ్చేస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిరుపుకున్నాడు అంటే అప్పుడు హెచ్కే ఏమైందంటే కొంచెం నర్వస్ గా ఫీల్ అయింది ఏ విధంగా ఫీల్ అయ్యింది నర్వస్ గా ఫీల్ అయ్యి బాధగా ఫీల్ అయిపోయాడు నీవు నీ ఇల్లు చెక్క పెట్టుకున్నాము నీ ఇల్లు అంటే ఏంటి నీ హృదయం నీ హృదయము దేవుని సన్నిధిలో ఒకవేళ తప్పు చేస్తే పాపాలు క్షమాపాలు దాన్ని సెట్ చేసుకో హృదయాన్ని పవిత్రంగా చేసుకో అప్పుడు అంటే పవిత్రంగా ఉన్నప్పుడు నువ్వు పవిత్రంగా జీవిస్తుంటే ఏం జరుగుతుంది నీకేమైనా నువ్వు పర్లోక రాజ్యం అవుతున్నావు అంటే ఈ ఆత్మీయంగా ఆలోచించాల నీ ఇల్లు అంటే హృదయము అప్పుడు ఎస్కే ఏం చేస్తున్నట్టే కోపంతో తన ముఖమును గోడ తప్పు తిప్పేసేసి ఒకటే ప్రార్థన చేస్తుంది మూడవ వచనం ఉంటుంది రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం మూడవ వచనము యుహోవా యథార్థ హృదయముడైన సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లుంటి యోహోవా యథార్థ హృదయముడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనుమని ఇచ్కి కన్నీలు విడుచుచు యోహోవాను ప్రార్థించను అంటే ఒక రూమ్కి వెళ్ళి ఇచక్యారాజు దేవుని సన్నిధిలో గొప్ప ప్రార్థన చేసిన అనమాట యోహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నుండి నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించు కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇచ్చే కన్నీలతో విడిచచూ యోవాను ప్రార్థించను అది లూయ చాలా మంది కొన్ని బాధలు కొన్ని సమస్యంగా ఉన్నా మౌనంగా ఉంటారు అన్నమాట ఎవరికూ చాలా బాధగా ఉంటారు అంటే నేను ఏం చెప్తున్నా మీ మనుషులు బాధ వేదన ఉంటే మీరు ఒకవేళ ప్రార్థనా జీవితం లేదు సరిగా ప్రార్థన చేయడానికి రాదు సరిగా దేవుని వాక్య దేవుని యొక్క దేవుని స్థాయిలో జీవించే పాస్టర్లకు కానీ దేవుని స్థాయిలో యథార్థంగా ఉండే సిస్టర్లకు కానీ మీరు చెప్పుకోవచ్చు హెచ్కే రాజు ఎలా తన మనమే దేవుని చెప్పి చెప్పుకుంటుండో నేను ఏ విధంగా జీవించినా నేను తప్పు చేయలేదు రాజుగా జీవించినప్పుడు దేవుని సన్నిధిలో ఎలాంటి తప్పు చేయలేదు చేయలేదు నేను ఉన్న రోజు నీ నీ మార్గం నడిచినా నువ్వు చెప్పినట్లే విన్నా నాకు ఈ విధంగా ఎందుకు ఉంది ఎస్ నాకు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించి ఈ విధంగా నాకు ఎందుకు చెప్తున్నాడు నేను కొద్ది రోజులు బతుకుతా అని అని ఏం చేస్తున్నాడు హెచ్కే దేవుని సన్నిధిలో మొర కానీ మనం కూడా సమాధానం సమాధానంగా జీవించాలంటే మనకు సమస్య ఒకవేళ వస్తే మనము కూడా ఇచ్చుకేలాగా విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలా అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడే నీ ప్రార్థన వింటాడు నువ్వు మనుషులు ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించాల ఒక చిన్న వాక్యం చూసుకున్నాం ఈ వాక్యం పక్కన పెట్టి కీర్తనలో నూట ఏముంటుందంటే కీర్తనలో నూట కీర్తన నూట ఇది పక్కన పెడదాము నూట పద్దెనిమిదిలో కీర్తన నూట అధ్యాయము ఆరో వచనము ఎనిమిదో వచనం తొమ్మిదో వచనం ఏముందంటే యోహవా నా పక్షం ఉన్నాడు నేను నేను భయపడను నరు నాకేమి చేయగలరు ఎనిమిదో వచ్చిన ఏముందంటే మనుష్యు నమ్ముకున్నట కంటే యోహాను మేలు అదిగా మనుష్యు నమ్ముకున్న కంటే వ్యూహాను మేలు తొమ్మిదిలో ఏముందంటే రాజు నమ్ముకున్నట కంటే వ్యూహాను ఆశ్రయించడం అంటే మనము మన బాధలు ఉన్నప్పుడు మనం కేవలం అరే ఆయన వచ్చి చేస్తాడేమో ఈ వచ్చి చేస్తాడేమో ఆ సార్ నా బాధ తీరుస్తాడేమో అని మనం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడొద్దు అనమాట ఈ వాక్యం ఆ విధంగానే చెల్లిస్తుంది మనము కేవలం దేవుని మీద ఆధారపడడం మన దేవుని దేవుని మార్గంలో చాలా మంది పేరు ఉండరు వాళ్ళకు చెప్పొచ్చు నీ బాధ అరే వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు సమస్య పోతుంది అది విశ్వాసం ఎలిషలాగా ఎలిషలాగా ఎలా తన విధాలు చెప్పించు నువ్వు ఆ విధంగా చెప్పొచ్చు కానీ నువ్వు మనుషుల మీద ఎక్కువ ఆధారపడొద్దు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది నాకు ఏదైనా చేస్తానని ఆ విధంగా ఆధారపడొద్దు ఇంట్లో పెద్ద రాజు నాకు ఆ విధంగా అవుతుంది నేను రాజును కదా అని ఫీల్ కాలేదు అయినా దేవుని సైనితో ప్రార్థన చేసినాడు మనం మళ్ళీ ఒకసారి అదే గంధం చూసుకున్నాం ఇరవై ఐదో ఇరవై వచ్చిన ఇరవైకి రెండో రాజులు ఇరవై ఐదు అయితే హిచ్కే ప్రార్థన చేయంగానే నాలుగో వర్షంలో ఏషియా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యుహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈజాగా సెలవిచ్చను ఏషియా హిచ్కేకి చెప్పించిన తర్వాత అతను యొక్క రాజ్యం దాటక మళ్ళీ యేసు ప్రభు ఆయనకు ఒక మాట చెప్తుండు ఏషియాకి ఏమని చెప్తుందంటే నీవు తిరిగి నా ప్రజలను అధిపతి అయిన ఇష్క పోయి అతనితో ఇట్లనుమని పిత్రుడైన దావిదునకు దేవుడకు యుహోవ నీకు సెలవిచ్చినది నీవు కన్నీళ్లు విడిచిచూ చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసదను నీవు యుహోవ మందిరమునకు ఎక్కిపోదవు ఇంకా పదున పదిహేను సంవత్సరమును ఆయుషు నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావిదు నిమిత్తము నీ పట్టణమును నేను కాపాడొచ్చు నిన్ను నీ పట్టణమును అశ్వ రాజు చేతిలో పండకుండా నేను విడిచేదను అదే దేవుడిని ప్రార్థన వెళ్ళి ఇంకా పదిహేను సంవత్సరం ఆయుషు వేలిచి మళ్ళీ ఈయన రాజ్యాన్ని రాజ్య ప్రజలకి శత్రుల చేతి దేవుడు పొడిగించుడు ఎందుకు కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎందుకంటే కన్నెటి ప్రార్థనలో దేవుడు ఎంతగానో విజయిస్తాడు అనమాట ఇంకోటి పొద్దున నాలుగండలు వేసి ప్రార్థన చేస్తే కూడా దేవుడు మనకు విజయమిస్తాడనమాట దేవుడు పాపని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించాడు నీ లోపడున్న పాపాన్ని తీసేస్తాడనమాట ఎప్పుడైతే నీ లోపడున్న పాపం వెళ్ళిపోతావో నువ్వు పవిత్రం అప్పుడు దేవుడు ఏం చేస్తాడో నీ ప్రతి ప్రార్థన వింటాడనమాట తెలియకుండా చేసేది చాలా పెద్ద తప్పు తెలిసి చేసేది పాపం అందులో మనం దేవుడు నమ్ముకుని బిడనము ఏదో చిన్న విషయాల్లో మనం తెలియకుండా చేస్తామని తెలిసి ఎప్పుడు చేయొద్దు మనం ఒకవేళ నువ్వు ప్రార్థనా జీవితంలో నీతి నిజాయితీ గల జీవించి ప్రార్థన కొరకు దేవుని కొరకు వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా సేవ చేసుకుంటూ అప్పుడు నువ్వు ఎప్పుడు తప్పు చేయవు ఎందుకంటే నీ శరీరంలో ఆత్మ దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా చేయాలనుకుంటే అది నీకు చెప్తుంటుంది ఒక సెన్స్ సెవెన్ సెన్స్ లాగా ఆ వైపు వీళ్ళకు అటు సైడ్ వెళ్ళో కానీ దేవుడిని ఒక ఆత్మ ఆనితోని మాట్లాడిస్తుంటది అది ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనగా జీవించినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో దేవునికి చెప్పినప్పుడు దేవుడి నీ ప్రార్థనని ఎలా ఉంటుందంటే నీ ప్రతి ప్రార్థన ద్వారా ఏ విధంగా జీవిస్తా జీవిస్తామంటే దేవుడు నీ మార్గంలో ప్రతి దాన్ని సరళపరుస్తానమాట ఇంకో వాక్యం చూసుకున్నాను నూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో ఒక వాక్యం చూసుకుందాము నూకాసు వార్త ఆరో మీ మనసు ఎట్లుండాలంటే క్షమించే మనసు ఉండాలా క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతరు ఇడి అప్పుడు మీకు ఇయ్యబడను అనిచి కుదిల్చి దిగజారనట్లు నిండు కొలతలో మనుషులు మీ ఉడిలో కొలుతురు ఇప్పుడు మనము మీరు ఏ కులతలో కొలుతరో ఆ కొలతలని మీకు మరలా కొలవడను అంటే ఇక్కడ ఏమంటుందంటే నువ్వు ఒక క్షమించాలా దేవుని యొక్క ప్రేమ అదే చెప్తుంది నువ్వు కానీ క్షమించాలా అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు తప్పు చేసే మనం క్షమిస్తాడు నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో మంచి కార్యాలు చేస్తుంటావో అదే విధంగా దేవుని దేవుడు నిన్న చేస్తున్నాడు నువ్వు అక్కడ ఎంత వాళ్ళకి ఇస్తావో దేవుడు అదే విధంగా దానికంటే ఎక్కువ ఇస్తా ఈ కొలుతుల విషయం ఆత్మీయంగా జీవితం నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావా నువ్వు ఇతరుల గురించి నీ బా ఇతరుల బాధ నీ బాధ తీసుకొని నువ్వు జీవిస్తున్నావా ఏదో వాక్యం చెప్పేసి ప్రార్థన చేసేసి మళ్ళీ కొంచెం పేద వేరు ఏమైనా అంటే మనం క్షమించకుండా వాళ్ళని కొట్లాడము ఆ విధం కొరదు వేషవధారణ వల్ల జీవించొద్దు మనము ఒకవేళ వేషధారణ వల్ల జీవిస్తే ఇచ్చకే రాజులాగా మన ప్రార్థనకు జవాబు తొందరగా రాదు ఆయనకి ఇమిడియట్లీ ప్రార్థన జవాబు వచ్చేసింది వేష ప్రవక్త వచ్చేసి మన ఆయనకి ప్రా మాట్లాడాడు నీ పదిహేను సంవత్సరాలు ఆయుష పెంచాడు చెప్పేసి చెప్పడం ఆయన ఏ విధంగా జీవించిండు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించిండు ఎలాంటి పాపం చేయలేదు ప్రతి ప్రార్థన ఆయన మార్గలు నడిచడం వల్ల దేవుడు ఏం చేసిడు ఆయనకి ఈ విధంగా జీవించుడు ఆయన కూడా ఇట్లా ఉండే మనం క్షమించి ప్రతి ఒక్కరిని క్షమించుకుంటారు జీవించి కూడా ఈలు మనం ప్రతి విషయంలో కానీ ప్రతి ఒక్కరి మనం క్షమించుకుంటూ ఉండాల చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతాడు సేవ చేస్తారు కానీ తన కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకుంటారు అది అన్నలు ఉండొచ్చు తమ్ముడైనా ఉండొచ్చు చెల్లైన ఉండొచ్చు అక్కైన ఉండొచ్చు అంటే నేను చెప్పాల్సిన వాక్యం నేను చెప్పాల్సిన విషయం అంటే మీరు గత కాలం చేసిన ప్రార్థన మీరు గత కాలం చేసిన సేవ మీకు కావాల్సిన ఇవన్నీ అక్కడ ఉండిపోయినాయి ఎందుకు ఉండిపోయినాయి అంటే ఈ చిన్న విషయం దారా నీ కుటుంబంలో గాని నీ స్నేహితుల కానీ నీ పక్కింటి విషయంలో కానీ నువ్వు దేవుని ప్రేమను చూపించకుంటే వాళ్ళతోనే శత్రుత్వం పెంచుకుంటూ ఉంటే నువ్వు చేసిన ప్రార్థన సేవ అక్కడే ఉండిపోతుంది అంటే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు రావాల్సిన దేవుని ప్రతిఫలము అక్కడనే ఉండిపోతుంది ఎందుకంటే నువ్వు మర్చిపోతావు అరే ఆ శత్రుత్వం పెంచుకుంటూ ప్రార్థన చేస్తుంటాం అన్ని చేస్తున్నాడు కానీ ఆ విషయం మనసులో ఉండి ఉండిపోయింది అదైనా ప్రార్థన చేస్తున్నా నాకు రావట్లేదు ఎందుకు అనే ఒక ఆలోచన నీకు రాదు ఎందుకంటే వాళ్ళతోనూ శత్రుత్వం పెట్టుకున్నావు కాబట్టి చాలా మంది ఎత్తుంటారంటే ప్రతి ప్రార్థనలో వాక్యంలో బాగుంటారు కానీ అరే మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళతో నేను రాను వాళ్ళ వాళ్ళంటే నాకు పడదు అనేస్తారు మనిషి జీవితం ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడైతే మనిషి జీవితం దేవుని సన్నిధిలో అర్పిస్తామో మన యొక్క జీవితాన్ని మనము క్షమించే జీవితంగా ఉండాలా ప్రేమించే జీవితంగా ఉండాలా అప్పుడు దేవుడు నేను ఏ విధంగా ఏ విధంగా పెడతానంటే మనుషుల ఎందు ఈ లోకం ఎందు దేవుని ఒక కృపణీకుంటున్నమాట ఎప్పుడు దేవులను వరిదిల్లు వర్ధితులు వర్దిల్లు వర్దితులు జీవిస్తాం అనమాట ఏ విధంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రేమించుకుంటా జీవిస్తుంటే దేవుడు నిన్ను గొప్పగా నిన్ను వాడుకుంటాను అయితే నా జీవితాల్లో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నమాట దేవుళ్ళలో చాలా విషయాలు ఆ సాక్ష్యాలను వాడుకున్నాడు చాలా ఎట్లా అంటే కొన్ని కార్యాలు జరిగాయి అనమాట అట్లాంటి కాలంలో దేవుడు నన్ను వాడుకున్నాడు లాక్డౌన్ లో కూడా నా దేవుడు నన్ను వాడుకున్నాను అదే లో అసలు మాకు బిజినెస్ తెలియదు అంటే మనకు అప్పుడప్పుడు దేవుడు ఆ కరువు కరువులో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఇప్పుడు ఎట్లా ఒక విద్వరాల్ని దేవుడు ఎట్లా వాడుకున్నాడో మన జీవితంలో అట్లాంటి కష్టాలు వస్తుంటాయి ఆమె దేవుడు ఎంత వాడుకున్నాడో ఆమె అప్పులు పోయినాయి ఆమె ఫైనాన్స్ ప్రాబ్లం అయింది కానీ మనం ఏం చేస్తామో చిన్న ప్రాబ్లం రాగానే టెన్షన్ టెన్షన్తోనే ఉంటాము అన్ని మర్చిపోతాం అలా నేను చేసిన సేవ నేను చేసిన ప్రార్థన నేను చేసిన నేను చదివిన వాక్యం అన్ని మర్చిపోయి ఆ టెన్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటాను కానీ మన జీవితంలో మనం ఎప్పుడు టెన్షన్ పడవద్దు ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాడిస్తుంటారనమాట అందుచేసి మనం ఎప్పుడు టెన్షన్ పడవద్దు ఆయన ఈ రోజు ఒక ఈ రోజు నేను ఒక ప్రార్థన చేస్తాను ఏం ప్రార్థన అంటే నాకు ఒక సమస్య వచ్చింది ఈ రోజు ఈరోజు ఒక అతను అర్జెంట్ గా డిస్ప్లేస్ ఈరోజు కావాలా వాటర్ లెవెల్ కంట్రోల్స్ ఉంటాయన్నమాట మా దగ్గర అది ఒక వాటర్కి సంబంధించిన వస్తువులు అవి మా దగ్గర ఒకటే ఉంది ఆయన సడన్ పొద్దున ఫోన్ చేసి నాకు మూడు కావాలా నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఈరోజు నాకు మూడు కావాలా నాకు ఈరోజు నువ్వు ఎంత డబ్బులైన పది నేను ఇచ్చేస్తా నువ్వు ఈరోజు కాదు అని చెప్పొద్దు అని నాకు ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పినంటే నిన్న మధ్యాహ్నం నాకు చెప్పేసిండు నాకు ఈరోజు కావాలా ఈరోజు ఫిట్టింగ్ చేసి అని చెప్పేసాడు నేను ఎంత చెప్తున్నా మాట వినట్లేదు కోపం ఎక్కువ అయితే ఏం చేసిన రాత్రి ప్రార్థన చేసిన దేవా అనే సమస్య ఉంది నాకు సడన్ గా నేను నా దగ్గర ఒకటే ఒక వస్తువు ఉంది నా వస్తువు ఒకటే ఉంది అక్కడేమో మూడు వస్తువులు కావాలా ఆయన వినట్లేదు నువ్వు చేయని చెప్తున్నాడు ఆ వస్తువు ధరనేమో చాలా ఎక్కువ అది కూడా ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీ నుండి రావాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది ఆయన వినట్లేదు ఏం చేయాలా దేవా ఏం చేయాలి దేవా అని నేను ప్రార్థన చేసిన బాగా ప్రార్థన చేసి మా టెక్నీషియన్ ఉన్నా అతను తను ఈ ఒకటే వస్తువు వెళ్ళి అక్కడ ఫిట్ అయ్యి రెండో వస్తువు రేపు వస్తుంది ఏదో విధంగా వస్తుందని చెప్పు నేను మిగతా నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పేసిన ఆయన ఏమంటున్నాడు రెండోది ఎట్లు వస్తుందంటే ఏదో విధంగా వస్తుంది నేను చెప్తలేను ఎందుకంటే నా బాస్ ఏదో విధంగా అరేంజ్ చేస్తాడు నా బాస్ ఎవరు ఏసు నా బాస్ అదొక నమ్మకం ఉంది ఏమల్ పొద్దున్న ఫోన్ చేసి మీ పర్సన్ వస్తుండ అంటే వస్తుండే సార్ మా పర్సన్ వస్తున్నాడు అని చెప్పిన ఫిట్ చేస్తున్నాడంటే ఈరోజు ఫిట్ చేస్తాడని చెప్తున్నా ఎందుకంటే నాకు ఏం చెప్పాలో అర్థమైతే కానీ ప్రార్థన చేస్తున్నా వస్తుండని చెప్తున్నా సరే అని ఇక నేను బాగా ప్రార్థన చేసిన దేవా ఇది నీకు నేను ఈ విషయంలో నేను నిన్ను నీకు అప్పజెప్పేస్తున్నా దీనిలో తప్పున్నా ఏమున్నా నాకు క్షమించు ఎందుకంటే నేను పెడతాను కమిట్మెంట్ ఇచ్చి పెట్టకుంటే ప్రార్థన చేసినా వేస్ట్ దానికి సమాధానం దానికి అర్థం ఉండదు కొంతమంది ప్రార్థనలకు అర్థం ఉండదు ఎట్లా దీపం పెట్టినట్టు అయిపోతుంది ఎందుకంటే చిన్నప్పుడు నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగ్గా చదవకుండా పోయి రాసి మళ్ళా ఫాస్టింగ్ ప్రార్థన నుండి మ్యాథ్స్ లో పాస్ కావాలేవా నేను నేను సరిగా రాయలేదు నువ్వే చూసుకో అనడం వల్ల అయినా నేను ఫెయిల్ అయినా ఫెయిల్ అయిన తర్వాత ప్రార్థన వాక్యం చదివి ఒక పాస్వర్డ్తో మెసేజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది దేవుడు ఇలాంటి ప్రార్థనకు సమాధానం ఇవ్వడు కానీ ఒక మార్గం చూపిస్తాడు ఎప్పుడు మార్గం చూపిస్తాడు ఆ మ్యాథ్స్ ను మనం చదువుకొని ఆ సబ్జెక్ట్ మనం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ చదువుకుంటుంటే దేవుడు మన మనకు జ్ఞానం ఇస్తాడు అప్పుడు మనం ఏం చేస్తాము ఆ దేవుని ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ ఎన్నో సబ్జెక్ట్స్ దానిలో మంచి రాస్తామట మళ్ళీ నేను సప్లిమెంటరీ ప్రార్థన చేసి మంచిగా చదువుకొని పొద్దున రాత్రి కష్టపడి చదువుకొని మళ్ళీ మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ అప్పుడు రిజల్ట్ టైంలో దేవుని ప్రార్థన చేసిన దేవా నాకు మంచి మార్క్స్ రావాలా నేను ఎంతైతే అనుకుంటున్నానో అంత వచ్చినా చాలా దేవుడు ఏం చేసాడు నాకు ఇంకా ఎక్కువ మార్క్స్ ఇచ్చాడు మ్యాథ్స్లో నాకు అప్పట్లోనే యాభై ఐదు మార్కులు వచ్చినాయి టెన్త్లో మార్కులు అంటే మామూలు మాట కాదు చాలా గొప్ప అంటే ఇదంతా ఏంది మనం చదవడం వల్ల దేవుడు మన జ్ఞానం ఇవ్వడం వల్ల ఇంకా ఆ చదువుకి టైం స్పెండ్ చేస్తాం మనం అయితే దేవుడు అన్ని చూసిడు మనకి చూసి ఏం చేశాడు దేవుడు మనకి టైం స్పెండ్ చేసినాం కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చిండు ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా మనం వాడుకోవాలా మనకు దేవుడు జ్ఞానం ఇచ్చింది కదా మన దేవుడు గొప్ప దేవుడు కానీ పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఉంటే దానిలో కార్యం జరగదు అయితే నేను పొద్దున ప్రార్థన చేసిన దేవా నువ్వే గొప్ప కార్యం చేయదేవా ఏదో ఒక కార్యం చేయదేవా అని ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు మరొక బ్రదర్ ఫోన్ చేసి ఎక్కడున్నప్పుడు అంటే నా పని అయిపోయింది ఇట్లా నేను ఇంటికి వెళ్తున్నా అంటే మీరు రా కలుద్దామని చెప్తే నేను మన రోజులు కానీ వెళ్తున్నాను అనమాట ప్రార్థన చేసుకుంటూనే వెళ్తున్నా అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఇమీడియట్లీ మా పర్సన్ ఫోన్ చేసిండు సార్ సార్ అక్కడ సార్ రావద్దంటుండు అలా బాగా వర్షం పడుతుందంట అస్సలు రావద్దంటుండు ఆ వర్షంలో ఏమొస్తారు ఈరోజు వద్దులే రేపు కూడా వర్షం ఉంది ఒక టూ డేస్ తర్వాత రమ్మంటుండు పెద్ద సారు ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట బయటికి వెళ్ళాలంట అర్జెంట్ అందు నుంచే వర్షం ఒకటి ఉంది మళ్ళీ వాళ్ళ అర్జున్కి ఏదో పని వచ్చిందంట విజయవాడకి వెళ్ళాలంట అని చెప్పడం వల్ల ఆయన విజయవాడకి వెళ్ళిపోతున్నాడు మనం రావద్దన్నాడు సడన్ చెప్పాడు ఇక నాకు చాలా విచిత్రం అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది అంటే ఇక్కడ నేను న్యాయంగా ఉన్నా ఒకవేళ నాకు ఆ వస్తువు దెమ్మది ఒక వారం రోజుల కింద చెప్పిండు అనుకోండి నేను తేకుండా ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడు కానీ ఇక్కడ సడన్ గా నాకు కావాలా కావాలా అంటుడు అప్పుడు నేను దేవంతో ప్రార్థన చేసిన దేవ చాలా బంధనాలు వేసు ప్రభావ ఆయన నాకు టూ డేస్ టైం ఇచ్చిండు ఆ టూ డేస్లో ఆ వస్తువు వచ్చేస్తుంది మేము పెట్టేసా ఏమంటు అంటే టూ డేస్ కావచ్చు త్రీ డేస్ కూడా కావచ్చు నేను ఒక రెండు రోజుల ముందు మీకు చెప్తున్నా అప్పుడు వచ్చి పెట్టుకుంటాడు అంటే దేవుడు ప్రతి విషయంలో మనము ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే నేను ఆయనకు చెప్పేసిన మా బాస్ అంటే నా దేవునికి ఆ పని దేవునికి అప్ప చెప్పేసినా ఇక నేను వేరే పని చూసుకున్నా రోజు ఆ పని ఆయనకు అప్పచెప్పేసి నేను వేరే పని చూసుకోవడం వల్ల దేవుడు ఏం చేసిన నా పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ఒక మార్గాన్ని ఇచ్చాడు నాకు సమయం ఇచ్చాడు ఆ సమయంలో ఇప్పుడు ఏం చేయాలా దేవుడు సమయం ఇచ్చాడు కదా అది ఏం చేయాలి ఆ వస్తువుని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని వెయిటింగ్లు ఉండాలి అది ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేస్తే పోయి ఫిట్ చేయడానికి ఏ ఇప్పుడు దేవుడు సమయం ఇచ్చిందా మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే మళ్ళీ ప్రార్థన చేస్తా మళ్ళీ దేవుడు సమయం ఇస్తాడు నాకు అని మనం అట్లా అనుకుంటే ఏమవుతుందంటే అప్పుడు దేవుడు మనకి ఎలాంటి అవకాశాలు ఇవ్వడు ఎందుకంటే నువ్వు ఏ విధంగా జీవించిన కొన్ని పాయింట్స్ ఉంటాయి దేవుళ్ళు దేవుడి సన్నిధిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అనమాట అవి ఎట్లుంటాయి అంటే నువ్వు వాక్యం చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత సేవ చేస్తున్నప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అది ఎందుకు వచ్చింది చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అది ఎందుకు వస్తాయి అంటే మన వస్తాయి ప్రాబ్లమ్స్ అది మనం తెచ్చుకుంటూనే వస్తాయి దేవుడు ఏ ప్రాబ్లం ఎప్పుడు తేడనమాట ఒక శాతం నీ దగ్గర రావాలంటే నువ్వు అక్కడ పోవడం వల్ల కానీ ఏదైనా చేయడం వల్ల కానీ ఆ శాతం మనకు వస్తుంది ఎందుకంటే ప్రతి విషయంలో మనం ఎట్లా అంటే ఎప్పుడైతే నువ్వు వాక్యము ప్రార్థన చేస్తావో నీకు ఆ సబ్జెక్ట్ మీద ఆలోచన వచ్చేస్తుంది దేవా ఈ విధంగా ఉన్నది నేను వెళ్తున్నా అక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అంటే దేవుడు అక్కడ ఏం చేస్తా నువ్వు వెళ్ళినప్పుడే కానీ నీ దూతని పెట్టుకుంటానమాట నువ్వు ప్రార్థన చేయకుండా ఏ చేయకుండా నేను వెళ్తా ఎక్కడికైతే అక్కడ గొడవకి వెళ్ళినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు మళ్ళా దేవా ఈ సమస్య వచ్చింది అన్నప్పుడు సమస్యది వెళ్ళిపోతుంది కానీ నీ అంతరాత్మకి నీకు ఒక లెక్కు ఉంటుంది అంటే మీరిద్దరు ఒక మాటను మాట్లాడుకోవాలి అరే ఈ ప్రాబ్లం ఇట్లా వచ్చింది ఇది నా వల్ల రాలేదు సడన్గా వచ్చింది అంటే సైతాం ప్రాబ్లం అయితే శోధిస్తుంది దేవుడు అడుగుతా దేవా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇది అనుకోకుండా వచ్చింది దేవ ఇంకో ప్రార్థన ఉంటుంది దేవా ఇది అనుకోకుండా జరిగిపోయింది నా వల్లని నేను క్షమించి దేవు అంటే దేవుడు ప్రతి ప్రార్థనకి ప్రతి దానికి దేవుడు మనకి మార్గం ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు అట్లా ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుంటే జీవిస్తా నేను కానీ నా కుటుంబం కానీ ప్రార్థనలో ప్రతి చిన్న విషయం దేవుని దగ్గర చెప్పుకుంటా ఇప్పుడు మన దేవుడు గొప్ప దేవుడు డైరెక్టర్గా అతను మాట్లాడవచ్చు అనమాట ఒక సీఎంతో ఒక సీఎంతో కానీ ఒక సర్పంచ్తో కానీ ఒక విఐపీతో మాట్లాడంటే ఏం కావాలో ఫోన్ కావాలా ఫోన్ ఉంటేనే మనం ఆయనతో మాట్లాడవచ్చు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మనం మాట్లాడలేము ఒకవేళ ఒక వ్యక్తితోని ఒక విఐపీ దగ్గర వెళ్ళినాం అనుకోండి ఆయన ఉండకపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే తొమ్మిది గంటలకు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మనం తొమ్మిది పదికి వెళ్తే ఆయన దొరకకపోవచ్చు మనం ఆశతోనే వెళ్తాం కానీ మమ్మల్ని నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు నీకు సమస్య వచ్చినా రాకపోయినా నువ్వు ఎమీడియట్లీ ఎక్కడైతే ఉన్నావో అక్కడే మోకాల మీద ఉండి డైరెక్ట్గా వేసిపోతుంది మాట్లాడవచ్చు ఎందుకంటే దేవుడు మనకు ఆ విధంగా స్వాతంత్రం ఇచ్చాడు ఒక సీఎంని కలవాలన్నా కొన్ని కారణాలు ఉంటాయి అవన్నీ కారణాలు దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళి కలవాలా కలిసినా కూడా నీ సమస్య పోతుదో పోదో కూడా నీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కానీ మన దేవుని కలవాలంటే ఇమీడియట్లీ నువ్వు కలవాలా డైరెక్ట్ అనగానే నీ హృదయం పవిత్రంగా ఉండాల అది నువ్వు చూసుకోవాలా నీ హృదయం ఏ విధంగా పవిత్రంగా ఉండాలనేది వాక్యం ద్వారానో ఇతరుగా దేవుని నమ్ముకున్న బిడ్డల ద్వారాను దేవుడు వాళ్ళ దారి మాట్లాడిస్తాడు అప్పుడు నీకు ఒక ఆశ వాక్యం మీద నీకు ఒక అవగాహన అప్పుడు నువ్వు ఒక సబ్జెక్ట్ పట్టుకొని ఉన్నప్పుడు నేను కొన్ని సంవత్సరాల కిందము చిన్న చిన్న తప్పులు చేస్తుండే తప్పులు చేసి బాగా బాధపడుతుండే భయపడుతుండే విశ్వాసంతో ఉండకపోతుండే ఎప్పుడైతే నేను వాక్యం తెలుసుకున్నానో తప్పు చేయండి నేను ఎందుకంటే నేను పొద్దున్న ప్రార్థన చేసి వెళ్తా దేవా నేను వెళ్తున్నా అక్కడ మోసం అయితే నన్ను ఆ బయటికి తీసుకురా నేను ప్రతిదీ ప్రార్థన చేసుకునే వెళ్తుంటా అప్పుడు నేను తప్పు చేయండి ఎందుకంటే నాకు దేవుడు ఒక ప్రార్థన చేసి వెళ్ళిన కాబట్టి దేవుడు అక్కడ నేను రక్షిస్తుంటాడు నేను ఒక ఒక వస్తు ఒక బిజినెస్ చేసేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పెట్టాల ఒక వస్తువు నేను నేను అమ్మే వస్తువు ఆ ఇంట్లో పెట్టాలంటే పది పది కారణాలు ఉంటాయి అక్కడనమాట అవన్నీ కరెక్ట్ ఉన్నా చూసుకోవాలా అవన్నీ చూసుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ పది సబ్జెక్ట్ అక్కడ కరెక్ట్ ఉన్నాలుగా చూసుకోవాలి అందులో ఐదు చూసుకుంటారు వచ్చేస్తారు డెలివరీ చేస్తారు డెలివరీ అయిన తర్వాత ఇబ్బంది పడతారు కస్టమర్తోని తిట్లు తింటారు కానీ నేను అట్లా కాదు ఒక డైరీ తీసుకుంటా ఆ ఇంటికి విధంగానే ఫస్ట్ ప్రార్థన చేస్తా నాకు కావాల్సింది ఏందో ఆ డైరీలో చూస్తా ఆ ఇది కావాలి నాకు అక్కడుందా లేదు ఇది లేదు నాకు ఇది కావాలని చెప్పేసి నా డైరీ రైట్ చేసుకుంటా ఇదంతా నేను వాక్యం ద్వారా ఒక ప్రార్థన ద్వారా తెలుసుకున్న విషయాలు ఇవ్వండి నేను నాకు ఎట్లా అంటే అక్కడికి వెళ్తా ఇది లేదు సార్ ఇది లేదు సార్ ఇది పెట్టించండి ఆ సార్ చెప్పేసి రైట్ చేస్తా రెండోది సార్ ఇది ఉంది ఓకే సార్ ఇది నడుస్తుంది ప్రాబ్లం లేదు సార్ మూడోది సార్ ఈ టైంకి మనిషి రావాలా సార్ నాలుగోది సార్ ఈ టైంకి ఈ విధంగా ఇది పనిచేయాలా అవన్నీ అక్కడ చెప్పేసి వచ్చేసిన తర్వాత మనం ప్రార్థన చేసిన తర్వాత అక్కడైన తర్వాత దేవుడు అక్కడ అన్ని కార్యాలు చేస్తాడు అవన్నీ చెప్పకుండా వచ్చేసి అయ్యో దేవా నేను చెప్పలేదు నువ్వే చూసుకో అంటే అది తప్పు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఎదుటి కూడా ఏదైనా తప్పు జరిగినా మనం ఎందుకంటే ఈ మనకు ముందే చెప్పేసేండు ప్రతిదీ చెప్పేసేండు అన్ని ప్లానింగ్ అనే చెప్పేసాడు ఈ ప్లానింగ్ అనే నా దగ్గర పనిచేసే పిల్లలు అంటే అన్నా నీ పనికి వెళ్లితే నీ పని మూడు గంటలు అయిపోతుందన్నా అదేందో నాకు అర్థం కదన్నా వేరే పనికి వెళ్తేనేమో రెండు రోజులు మూడు రోజులు పడతాన్నా రాత్రి ఇంటికి వస్తామో ఆ పని అవుతుందా కాదా కూడా డౌటే అన్నా అంటారు అంటే నేనేమంటా చూడరా భాయి నేను ఆ పనికి తెలుసు నేను చర్చికి వెళ్తా ఈశ్వం ఈశ్వం ప్రార్థన చేసుకుంటా అందులోంచే మీరు వెళ్ళే ముందు మీకు అన్ని సిద్ధపడి నేను అని చెప్తే వాళ్ళు అంటారానా నీ పని చేయాలంటే మాకు సంతోషం అవుతాన్నా ఎందుకంటే పని తొందరగా అయిపోతాను అంటే ఇది అంతా దేవుని యొక్క ప్రాణికతో నడుస్తుంది అనమాట ఏ పని చేసినా దేవుని యొక్క ప్రణాళికగా జీవించాలన్నమా ఎందుకంటే ఎప్పుడైతే దేవునికి అనేకలుగా మనం జీవిస్తామో ప్రతిదానం సమర్పించుకోవాలా చిన్న విషయమైనా కానీ పెద్ద విషయం కానీ ప్రతిదాన్ని సమర్పించుకోవాలా ప్రతి చాలా మంది చిన్న చిన్నవి ఉంటాయనమాట ఆయన ప్రార్థన చేసుకోరు ఆయన చెప్పరు కానీ మనం కూడా ప్రతిదానికి చెప్పుకుంటా పోతుంటే ఏమవుతుందంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చిన్న విషయము దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ నీ విశ్వాసం అనేది డెవలప్మెంట్ అవుతుంటుంది అరే దేవున్ని ఆయన కొనుక్కొనికెళ్తున్నా మంచి వస్తువు రావాలా మంచి ధరకు రావాలని మోసపోద్దు అప్పుడు నువ్వు కొంటవు మంచి వస్తువు ఉంటుంది మంచి ధర కోసం మోసపోవు ఒక చిన్న విశ్వాసం అప్పుడికి అక్కడ స్టార్ట్ అవుతుంది మన రెండోది మూడోది నాలుగోది ఒక పది రూపాయల వస్తువు మొదలు పెట్టుకుంటే నువ్వు పది లక్షల వస్తువు కొన్నా నీకు టెన్షన్ ఉండదు ఎందుకంటే నేను పది రూపాయల మొదలు పెట్టినా ఈరోజు పది లక్షల పది లక్షల వస్తువులు కొనుంటున్నా ఆ పది లక్షల వస్తువు కొనాలంటే కూడా నేను దేవుని మీద ఆధారపడినా పది రూపాయల వస్తువు కొన్నా దేవుని మీద ఆధారపడే కొన్నా ఎందుకంటే నేను సెలిండర్ అయిపోయినా అప్పుడు నువ్వు భయపడవు ఎందుకు భయపడవు అంటే నువ్వు మోసపోవు కాబట్టి నువ్వు ఎక్కడైనా ప్రార్థనకి బేగం ప్రార్థన చేసి వచ్చినా నేను నాకు మంచి వస్తువు తక్కువ ధరలు ఇచ్చేది మా ఇంటి పక్కన అదే వస్తువు ఎక్కువ ధరకు ఇచ్చాను ఇది అన్నా ఏందన్నా నేను పోతేనేమో నాకు వెయ్యి రూపాయలకు వచ్చేది నువ్వు పోతేనేమో ఏడు వందలకు వచ్చింది అంటే ప్రార్థన అంటే ఆ చిన్న వస్తువు ఒక మా బాబుకు బొమ్మ కావాల ఆ బొమ్మ గురించి కూడా ప్రార్థన చేసినాను చాలా మా బాగా అవుతున్నారే బొమ్మ కూడా ప్రార్థన చేస్తావా అంటే ప్రతిదీ నాకు సెలెండర్ చేయాల బొమ్మ ఉండని చెప్పులు ఉండని మూలుండని సూదు ఉండని ప్రతిదీ అంటే ఇక్కడ నాకు బొమ్మ విషయం కాదు ఇక్కడ విశ్వాసం అనేది డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు నేను మీతో నిజం చెప్తున్నా నాకు ఏ సమస్య ఉన్నా నేను భయపడను ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు ఒకవేళ నా చేతులతో జరిగిందనుకో నేను దేవుని దగ్గర ఒప్పుకుంటా దేవా ఇట్లా జరిగింది మళ్ళీసార్ జరగదు నేను ఈ విషయాలన్నీ మళ్ళీసారి జరగదు అనేసి దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల కింద వదిలేసిన నేను మళ్ళీసార్ తప్పు చేస్తా నేను ఎందుకంటే దేవుడు ఆ మలిసిన అదే తప్పు చేస్తే నన్ను వదిలేస్తాడు నన్ను పట్టించుకోడు కాబట్టి నేను చేస్తాను నేను ప్రార్థన చేసుకుంటా ప్రతి విషయంలో నేను నడుస్తున్నా ఎట్లున్నానంటే యథార్థాన్ని కలిగి జీవిస్తాను నేను ఒకవేళకి నేను రూపాయి అప్పు ఇవ్వలేదు అప్పు తీసుకోలేదు కానీ దేవుడు నాకు నా బిజినెస్ లో కానీ నా కుటుంబంలో కానీ మా అమ్మలో కానీ మా నాన్నలో ప్రతి ప్రార్థనలో దేవుడు మాకు మా కుటుంబంలో తనగా పెడుతున్నాను ఏ పని చేసినా దేవుడు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా విశ్వాసము ప్రార్థన నాకు టైం లేదు నేను సేవ చేస్తాను నా దగ్గర అంతా అంటే దాన్ని కూడా దేవుడు మార్గం ఇస్తాడు సేవ చే ఆ విషయాన్ని కొద్దిగా బాధపడుతున్నాయి ఎందుకంటే సమయం లేదు సేవ చేయడం ఇంకోటి వాక్యం ఎక్కువ ఎక్కడ చెప్పడం లేదనమాట కానీ దాని గురించి నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నా రాసుకుంటున్న కొన్ని వాక్యాలు చెప్పాలని చాలా ఉన్నాయి నా దగ్గర బుక్స్ లో రాసుకొని వాక్యం చెప్దామని కానీ దాన్ని కూడా నేను ఆ విషయం గురించి ప్రార్థించడానికి నాకు బాధ అనిపిస్తున్నారు అరే దేవుడు నాకు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు కానీ నేను ఎక్కడ వెళ్ళి సేవ చేయలేకపోతున్నా వాక్యం చెప్పలేకపోతున్నా ఈ విషయాన్ని నేను దేవుని దాని ఎట్లా పంచుకోవాలా ఇది ఈ విషయంలో దేవుడు నాకు ఎట్లా హెల్ప్ చేస్తాడు అనేది ఒక లాకమైన ఫీలింగ్ లో నేను ఉన్నానమాట కొన్ని విషయాలు దేవుని దగ్గర చెప్పాలంటే నేను మోమాటం కూడా పడతా ఎందుకంటే నాకు అన్ని దేవుడు చెప్పేసిడు ఆయనగా నేను దేవుడిని అడుగుతున్న ఎందుకు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట ఈ వాక్యము ఈ సమయం నాకు ఇచ్చినందుకు ఈ వాక్యం దేవుడు దీవించిన గాక థ్యాంక్ యూ హదులిస్తు ప్రభా నీకే బంద్రభా మనీష్మనం వాక్యం ద్వారా నడిపించాసుప్రభ ఎలాంటి అడ్డంకులు రాలేదు ఏసుప్రభ మనిస్ప్రభ ఈ వాక్యం విసుప్రభ మా విశ్వాసం మేము నాటబడాలని చెప్పాను ఇస్తు ప్రభా ప్రతి బిడ్డ మీరు ముట్టండి స్వస్థపరిచండి వాళ్ళకు బాధ వేదన ప్రతిదీ మీరు తీసివేయండిసుప్రభ ఇంకా రాని బిడ్డలతో మీరు మాట్లాడండి మరి ఏ బాధ ఏ సమస్య నీకు తెలిసేసు ప్రతి సమస్య మీరు వాళ్ళకు విడుదల దయచేయమని ఏసుకృష్ణ ప్రాణిస్తున్నాం తర్రీ ఆ మేన్ ఒక ప్రాధాన్యత బ్రదర్ వినా సిస్టర్ కి బ్రెయిన్ ప్రాబ్లం ఉంది కదా సిస్టర్ కి మెమోరీ రావాలని ఆమె అందరినీ గుర్తుపట్టాలి స్వస్థ రావాలని ప్రార్థించండి జాన్ బ్రదర్ మీరు ప్రార్థించండి జాన్ బ్రదర్ ప్రేజనర్ బ్రదర్ రవన్నా ప్రేజనర్ అన్న మీరు ప్రార్థించండి ఓకే సార్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధులకు తండ్రి కృపా మేడ జీవం గల దేవాస్ ప్రభానికి ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుని చేస్తులు శ్రోతాలు అర్పించుకుండా అయినా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి తండ్రి మేము ప్రార్థిష్టమైనా మీ కృపలో మరోసారి ప్రభావ వీణాశిస్త గురించి మేము ప్రార్థిష్టం మీకు జ్ఞాపకం చేసుకోండి అయినా ఆ చూపించండి ప్రతి పాపములు క్షమించే మన ఒక బ్రెయిన్ ఉన్న ప్రతి మెమరీస్ మీరు తాకండి ప్రభా ఒక బ్రెయిన్ సెల్స్ ని ఏసు రక్తంలో ప్రోక్షింపజేయమని ప్రార్థిష్టమైనా ఒక బ్రెయిన్ కి ఏసుక్రీస్తు నామంలో వీణ బ్రెయిన్ కి సమాధానం ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నామన ప్రతి చీకటి దురాత్మ శక్తులను గదిస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోత్మల బ్రెయిన్ సెల్స్ ఉంటాయి వీలు ఏసుక్రీస్తుని ఆజ్ఞాపిస్తాం బ్రెయిన్ సంపూర్ణ స్వస్థత కలుగును కాక ఏసుక్రీస్తున్న ప్రతి బ్లడ్ సర్క్యులేషన్ సంపూర్ణ నార్మల్గా ఇచ్చేయండి ప్రొవ్వా తల్లిని చరికాలులకు ప్రభావ మీ రక్త ప్రోక్షాలను నిగ్రహించండి బాడీలో ప్రతి ఆర్గెన్స్ మీరు సాకండి జీవింపజేయండి స్వస్థపరచండి చీకటి శక్తి మీరు గద్దించండి ప్రోవా అయినా సంపమైన స్వస్థానరించండి ఆమె కోమల నుంచి బయటికి రావాలా ప్రభావ అనేకలు గుర్తుపట్టాల ప్రభావ మరి విశేషంగా అయినా బిడ ప్రభావ రక్షణ బంధాల ప్రభావ మీకు గొప్ప సాక్షిగా బట్టి నిలబెట్టుకోమని ఆదరణ సంబంధం ఇచ్చేసి కుటుంబంతో రక్షణ బంధాలు ఆయన మీకు రూపద ఇచ్చేయమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామని ప్రార్థించిన తండ్రి ఆమెన్ ఆమెన్ సార్ ఆమెన్ హలో హలో సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమాధానము నడిపింపు మనకందరికీ కేబీపీఎం గూపున బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రారంభించిన కుటుంబీకులకి ఈ యొక్క ఆన్లైన్ ప్రే లో యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రతి కుటుంబీకులందరికీ సదాకాలం తోడెన్నును గాక ఆ మెయిన్ ప్రెసిడెంట్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రెసిడరాడు